ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు కానీ మన స్వరూపం మనకి బోధింపబడుతుంది కానీ మనకే తెలియబడేదాని స్వరూపం కాదు ఇక్కడ చెప్పబడేది ఎందుకంటే తెలియబడేది ఎలాగూ తెలియబడుతూనే ఉంది ఇంకా మళ్ళీ దాన్ని గురించే వెళ్ళి చెప్పింది అది జ్ఞేయము తెలియబడుతూనే ఉంది తర్వాత అది తెలియబడుతుంది కనుక దృశ్యము జడము పరిచ్ఛన్నము వినాశి జ్ఞాత తెలుసుకునేవాడు జ్ఞాత గురించి తెలుసుకోవాలి వాట్ ఈస్ దిస్ జ్ఞాత దట్ ఈస్ ది ఇష్యూ జ్ఞేయం ఇష్యూ కాదు తర్వాత నహి ఘటాధివత్ ప్రసిద్ధ జ్ఞానోపదేశ అర్థవాన్ ఘటము పటము ఇలాంటివి ఏవో ఉన్నాయి వీటి గురించి జ్ఞానోపదేశము అర్థవాన్ కాదు అంటే పురుషార్థంతో దానికి సంబంధం ఉండదు ఇప్పుడు జూపిటర్ ఉందండి జూపిటర్కి ఇరవై యొక్క శాటలైట్స్ ఉన్నాయి మూన్స్ ఉన్నాయి ఇరవై యొక్క మూన్స్ ఉన్నాయి జూపిటర్కి ఓకే వాటిల్లో ఒక మూన్ను చాలా అందంగా ఉండరంగా ఏదో దాని పేరు ఏదో ఉంది గుర్తు నాకు క్యాపిటల్ అయో అయో ఐవో అయో దాని మూన్ పేరు అయో ఈ మూన్ను చాలా స్పెషల్ మూను దానికి ఎక్లిప్స్లు కూడా ఉంటాయి ఎందుకంటే మరి జూపిటర్ భూమి ఉండి చంద్రుడు ఉంటే గ్రహణాలు ఉన్నప్పుడు దానికి గ్రహణాలు ఉంటాయి ఈ గ్రహణాలు సంవత్సరానికి ఇరవయో ముప్పై వస్తాయి ఇలాంటి అయో లాంటి మూన్స్ జూపిటర్కి భూమికి ఒక మూన్ ఉంటే జూపిటర్కి పాతికి మూన్స్ ఉన్నాయి ఇలాగేదో సమాచారం ఈ సమాచారం ఇప్పుడు మీకు చెప్పి వెళ్ళలేదు అబ్బాయి ఇంక బాగా చాలా విషయాలు తెలిసే ఇది కలు మీరు సంతోషించారు ఉంది కానీ దానివల్ల పురుషార్థం ఏముండదు అది పాయింట్ పురుషార్థం ఏముండదు ఇలాంటి సమాచారం తెలుసుకున్న వాళ్ళు ప్రొఫెసర్స్ అవుతారు కాస్మాలజీ ప్రొఫెసర్షిప్ పురుషార్థంగా మేము లెక్క వేసుకోం వాళ్ళు ఎక్కదో పడదది అటు ఇదే ఇస్ వెదర్ యూ ఆర్ ఏ ప్రొఫెసర్ ఆర్ ఏ నైట్ వాచ్మెన్ ఇట్ డజంట్ మ్యాటర్ అని కదా మనం చెప్పేది సో వాట్ మ్యాటర్స్ ఈజ్ ఎల్స్ వేర్ కాబట్టి జ్ఞేయ పదార్థము యొక్క ఉపదేశము అది పురుషార్థ కోటిలో పడదు అందులో మోక్ష పురుషార్థంలోకి రాదది ఏదో ఎకడమిషియన్స్ ఉన్నారండి ఎకడమిషియన్ టైప్ ఆఫ్ అద్వైత వేదాంతాయే పురుషార్థం కాదంటున్నప్పుడు ఇంక ఇలాంటి సమాచారం పురుషార్థం ఎందుకు అవుతుంది కాబట్టి ఘటాధిపతి ప్రసిద్ధి దాన్ని పట్టుకుని ఉపదేశం చేసి దాని జ్ఞానాన్ని తెలుసుకోని ఉపదేశం అది సార్థకం కాదని నిరవ ఎన్ని దోషాలు చెప్పారో చూడండి జ్ఞానకర్తృత్వం అనే పాయింట్ మీద ఇన్ని దోషాలు చెప్పి నౌ హీ సాటిస్ఫైడ్ సో హీ లీవింగ్ దట్ పాయింట్ దే తర్వాత తస్మాత్ జ్ఞాతృత్వే సతీ ఆనంత్యానుపపత్తి ఇంకా చెప్తున్నారు అప్పుడే అయిపోలేదు కాబట్టి జ్ఞాతృత్వము అంటే జ్ఞానకర్తృత్వము జ్ఞానము అనే క్రియని బ్రహ్మ చేస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానం అనే దానికి పేరు అని మీరంటే దానికి ఆనంత్యము లేకుండా పోతుంది జ్ఞేయంలో జ్ఞేయం అన్నారనుకోండి ఆనంత్యం ఉండదు లేదు జ్ఞాతాజ్ఞేయం రెండు అంటే దాంట్లో అంశాలు వస్తాయి అనంత్యం అంటే ఇన్ఫినిట్ ఇట్ ఈజ్ ఇన్ఫినిట్యూడ్ అనడానికి వీలుండదు కాబట్టి జ్ఞాతృత్వము అనే కర్తరర్థాన్ని చెప్పటానికి వీల్లేదు తర్వాత సన్మాత్రం సన్మాతృత్వ అనుపన్నం జ్ఞానకర్తృత్వాత్ అవిశేషవత్వే సతీ తర్వాత చూడండి ఇక్కడ జ్ఞానం అనే శబ్దం చేత ఏ బ్రహ్మ బోధించబడిందో ఆ బ్రహ్మ సత్ సత్ అంటే ఇంకా మళ్ళీ ఎట్రిబ్యూట్స్ ఉన్న సత్తు కాదు విశేష సత్త కాదు విశేష సత్త అంటే ఘట అస్తి సన్ ఘట సన్ ఘట అన్నప్పుడు అదొక సత్త ఎటువంటి సత్తా ఘటము అనే రూపములో ప్రకటమైన సత్త నెక్లెస్ ఈ గోల్డెన్ నెక్లెస్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోల్డ్ వాట్ కైండ్ ఆఫ్ గోల్డ్ గోల్డ్ రిఫ్లెక్టెడ్ రిఫ్లెక్టెడ్ అని అంటున్నాను యూ టేక్ ఇట్ దట్ వే సో గోల్డ్ రిఫ్లెక్టెడ్ ఆర్ మోల్డెడ్ అంటే రిఫ్లెక్టెడ్ అని అర్థమే ఇన్ ఏ పర్టికులర్ షేప్ అది కదండి అంటే అలాగే సంఘట పార్ట్ ఎన్ ఎగ్జిస్టెంట్ పాట్ ఉన్న ఘటము అంటే ఘటాకారంలో ప్రకటమైన ఉనికి అటు అంటే అది ఎటువంటి ఉనికి ఘటాకారమనే విశేషముతో విశిష్టమైన ఉనికి అది సవిశేషమైన ఉనికి కానీ బ్రహ్మ సవిశేషమైన ఉనికి కాదు సవిశేషమైన ఉనికి అంటే స్పేస్ అండ్ టైం బౌండ్ ఉనికి అయితే ఇంక బ్రహ్మేమిటండది అది సవిశేషమైన ఉనికి కాదు కేవల ఉనికి సన్మాత్ర కేవల ఉనికి సో అంటే దేశకాలములకు అతీతముగా ఉంటూ ఇన్ఫినిట్ అనంతముగా ఉంటూ సకల సత్తలకు అధిష్టానంగా ఉంటూ అట్ ది సేమ్ టైం సకల సత్తలకు అతీతమైనటువంటి కేవల అఖండ సన్మాత్రం బ్రహ్మ అని చెప్పాం అలా చెప్పిన తర్వాత దాన్ని దానికి ఒక విశేషణం అది కర్తవుతుంది అలాంటి సన్మాత్ర బ్రహ్మ కర్త అవుతుంది దేంట్లో కర్త అవుతుందండి కర్త అవ్వాలంటే క్రియ ఒకటి ఉండాలి కదా ఏమిటా క్రియ తెలుసుకొనుట అనే క్రియలో కర్త అవుతుంది అని మీరు చెప్తే నిర్విశేషంతో ప్రారంభించి ఫస్ట్ స్టెప్లోనే దానికి విశేషణాన్ని జోడించారు జ్ఞానకర్తృత్వం అనే విశేషణాన్ని జోడిస్తే అది దేశకాల అసంబద్ధమైన దేశకాల అపరిచ్ఛిన్నమైనటువంటి కేవల సత్తగా నిలువలేదు కాబట్టి దేశకాలాతీతమైనటువంటి కేవల సత్త బ్రహ్మాన్ని మీరు అన్నట్లయితే దానికి ఇంకా నువ్వు విశేషణాలు పెట్టకూడదు విశిష్టాద్వైతం అనకూడదు ఇంకా మళ్ళీ దానికి విశిష్ట విశేషణం వేస్తే ఇంకా మళ్ళీ అద్వైతమేంటి మేబీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ సెన్స్ ఫర్ సమదర్ నేమ్ but i am not using in that sense but in this sense if it is used it won't work kaabatti it cannot be kontha mande nen emunna brahma sutra paatham cheptunte bheda bheda vaadum daantlo antaru bheda bheda it is a different also one how if it is bheda then no abheda if it is abheda then no bheda what kind of synthesis it is bheda bheda synthesis so arakanga nu sammatram kevalam annappudu you cannot add any visheshana so jnana kartrutvamo ane visheshana ne veseyo anko అది సన్మాత్రం ఎందుకు అవుతుంది సన్మాత్రం అవదు కేవల సత్ అవ్వదు కాబట్టి ఈ కారణం చేత కూడా బ్రహ్మ ఎందుకు జ్ఞానకర్తృత్వము పొసగదు తర్వాత అయితే దాని మీద మళ్ళీ శంక ఏమంటే సత్ అంటారేమిటి సత్తు కాదు అక్కడ సత్యం కదా సత్యం జ్ఞానం అని కదా మళ్ళీ మధ్యలో సత్ అని పట్టుకొచ్చారు అని డౌట్ వస్తుందేమో అని చేత శంకరులు ఇది ఒకటే అవ్వ పేరే ముసలమా ఏదో సామెదవటం సత్తు సత్యం వేరు వేరు అడుక్కులేరు చెప్తున్నారు సన్మాత్రం చె సత్యం తత్ సత్యం ఇది శ్రుత్యం తర్వాత అది సో సత్ సత్యం అంటే సత్యం ఉండో సన్మాత్రం చె సత్యం సత్తునే సత్యం అంటారు ఇక్కడ కేవల సత్యపదం ఉన్నది కొన్ని చోట్ల సత్తు సత్యం రెండు ఉన్నాయి ఎలాగంటే చాంద్రోగ్ఞం ఆరోధ్యాయంలో సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని ఉంది హే సోమ్య అగ్రే ఆసీత్ సృష్టికి పూర్వం ఉండెను ఏది సత్ సత్ ఏకమేవ అది అలా చెప్పి తత్ సత్యం అని ఆ సత్తే సత్యమయ్యా అని ఉంది సరిపడింది కదా అక్కడికి సత్ సత్యం వన్ అండ్ స ఆత్మ తత్వమశి శ్వేతకేతో కాబట్టి ఒకే సత్యం ఒకటి ప్రయోగిస్తే ఏమోనండి ఈ సత్యానికి ఆ సత్తుకి తేడా ఏమో ఉందో మనకేం తెలియదు అని మీకు డౌట్ రావచ్చు కానీ రెండూ ప్రయోగించి ఆ రెండింటికి కనెక్షన్ అదే ఇది ఇదే అది అని పెట్టేశారనుకోండి ఇంక సమస్య ఉంది తత్స్యం ఇది శ్రుత్యం తర్వాత ఆ శృత్యంతరం కాబట్టి సత్యే సత్యము తర్వాత తస్మాత్ సత్యానంత శబ్దాభ్యాం సహా విశేషణత్వ దస్ ప్రయోగాత్ భావనోజాశబ్ద కంక్లూడింగ్ ది డిస్కషన్ వైట్ అండ్ అరాబరేట్ డిస్కషన్ తస్మాత్ కావున సత్య అనంతశబ్దాభ్యాం సహ విశేషణేన సో బ్రహ్మకి జ్ఞానశబ్దాన్ని విశేషణంగా ఈ విశేషణము అదంతా మనం చూసాం విశేషణము అంటే వ్యావర్తకము అనర్థం ఒక ఒక అంశమును నుంచి బ్రహ్మని సెపరేట్ చేసి చూపిస్తుంది తప్పిస్తే బ్రహ్మకు ఒక లక్షణం కాదు నీలోత్పలం వంటిది కాదు ఇదని ఇదంతా చూసాం మనం కాబట్టి సత్య అనంత అనే రెండు శబ్దాలు బ్రహ్మని ఎలాగైతే లక్షణం చేస్తు చూపిస్తూ ఉన్నాయో బోధిస్తూ ఉన్నాయో అదేవిధంగా ఇతరము నుంచి విడతీసి మిథ్య నుంచి విడతీసి బోధిస్తున్నాయో అదేవిధంగా ఈ అనంత జ్ఞాన శబ్దం కూడా బ్రహ్మని ఆ విధంగా బోధిస్తోంది ఆ సత్యానంద శబ్దాలతో కలిపి బోధిస్తోంది కనుక ఇంతకుముందు చెప్పిన విధంగా జ్ఞానశబ్దమునందు భావసాధన జ్ఞానశబ్దమే కానీ అంటే భావార్థ జ్ఞానశబ్దమే కానీ అది కర్తర్థ జ్ఞానశబ్దము కాదు తర్వాత జ్ఞానం బ్రహ్మా ఇది కర్తాధికారక నివృత్ర్థం మృదాదివత్ అచిద్రూపత నివృత్ర్థంచూపత చిద్రూపత కాదు అచిద్రూపత ఓకే ప్రయోజ్యతే అది అసలు ఈ జ్ఞానం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ మూడు వాక్యాలు మూడు వాక్యాలు కలిపి ఒకే వస్తువును బోధిస్తున్నాయి అసలు జ్ఞానం బ్రహ్మాన్ని ప్రయోగించడం యొక్క తాత్పర్యమేమంటే ఈ బ్రహ్మ అది కారణము అని మనకి ఇంతకుముందు వచ్చింది అదే గుర్తు చేస్తున్నారు ఆయన బ్రహ్మ జగత్ కారణము ఇప్పుడు జ కారణము అని మీరు ఎప్పుడైతే అన్నారో అది కర్తైనా అవ్వాలి కర్మైనా అవ్వాలి కుండ కొండకి మట్టి కారణము అంటే మట్టి ఉపాదాన కారణం అవుతుంది అంటే మట్టియే పరిణామాన్ని చెంది కుండ అవుతుంది సో అలా ఆ పరిణామాన్ని చెందటంలో కులాలుడనే కర్త ఉండాలి సో ఈ విధంగా మట్టి మార్పులను చెంది కుండయింది సో ఏవో కొన్ని కారక సంబంధం లేకుండగా కారణత్వము సిద్ధించదు నథింగ్ కెన్ బికమ్ ఏ కాజ్ ఫర్ సమ్థింగ్ ఎల్స్ అన్లెస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సమ్ మాడిఫికేషన్స్ ఎట్సెట్రా సో అలాగకు అలాగనే జగత్ కారణం బ్రహ్మ కాబట్టి బ్రహ్మ బ్రహ్మయ్య ఏవో కొన్ని మార్పులు వచ్చి తద్వారా బ్రహ్మ ఏదో ఒక కారక సంబంధాన్ని కలిగి ఆ రకంగా జగత్కారణం అవుతుందనే శంక కలుగు కలగచ్చు ఎవరికైనా సత్యం బ్రహ్మ అంటే ఆ శంకను నివారణం చేసి కర్తా కర్మామలైన కారకములు ఏవి బ్రహ్మయందు వర్తించవు అని చెప్పడం కోసమే జ్ఞానం బ్రహ్మ విశేషణం విశారు బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మవదేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకంలో కూడా ఈ కారకములన్నీ బ్రహ్మయందు అధ్యారోపణ చేయబడ్డాయి తెప్పిస్తే వాస్తవంలో బ్రహ్మయందు కారక విభాగము లేదు అని చెప్పడం కోసం వచ్చినటువంటి వ్యవస్థ అలాగే ఇక్కడ కూడా జ్ఞానం బ్రహ్మ అని చెప్పుట చేత బ్రహ్మయందు కారక విభాగము లేదు అని నిరూపణ అయింది అదొక పర్పస్ ఇంకా రెండవ పర్పస్ ఏమిటంటే బ్రహ్మ కూడా మట్టి మార్పులను చెంది కుండైనట్టుగా ఏవో మార్పులను చెంది జగత్తయ్యేడేమో ఎందుకంటే బ్రహ్మ జగత్ కారణం అని అన్నారు జగత్తుకి బ్రహ్మే కారణము అంటే ఆ బ్రహ్మ మట్టి కుండలకి కుండలకి మూకుళ్ళకి మట్టి కారణము అన్నట్లుగా బ్రహ్మ కూడా జగత్తుకి కారణము కాబట్టి ఆ బ్రహ్మ ఏదో ఒక బండరాయి లాంటిది ఒక ప్రైమార్డియల్ యాటం ఏదో అయి ఉండాలి అది ప్రధానము సాంఖ్యవాదు సో అది ఒక జగత్సత్త అయి ఉండాలి అనేటువంటి భ్రాంతి కూడా కలిగే అవకాశం ఉంది కనుక సో ఆ అచిద్రూపత అని అది అచిత్ అది జడ రూపం అయి ఉంటుంది అనే శంకను నివారణించడం కోసం కూడా జ్ఞానం బ్రహ్మ అని ప్రయోగింపబడినది తరువాత జ్ఞానం బ్రహ్మ ఇదివచనాత్ ప్రాప్తమంతమత్వం సరే ఇప్పుడు అనంతం బ్రహ్మలోకి వస్తున్నాం మీరు జ్ఞానం బ్రహ్మ అన్నారు అనుకోండి అనేప్పటికీ వెంటనే ఒక శంక ఒకటి బయలుదేరుతుంది ఎందుకని జ్ఞానం అంటే మామూలుగా మనకి కలుగుతూ ఉంటుంది జ్ఞానం ఘటం ఎదురుకుండా పెట్టామనుకోండి ఘట జ్ఞానం కలిగింది ఈ ఘట జ్ఞానం ఎంతసేపు ఉంటుందండి ఓ పావుగంట ఉండదు ఆ ఘటన ఎదురుకుండా నా పాఠం ఉన్నంతసేపు ఉంటుంది ఆ తర్వాత ఉంటుంది కదా బాగుంటే అంతసేపు ఉంటుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఇదే ఈ ఘటమే పలే సో ఘట జ్ఞానం ఓ కొత్త దేవుళ్ళు అవతలకి పోతుంది దాని స్థానంలో మరో జ్ఞానం వస్తుంది దాని స్థానంలో ఇంకో జ్ఞానం వస్తుంది ఓ సినిమా చూస్తారు ఆ సినిమా ఆనందం అలాగే ఉండిపోయింది అనుకోండి ఇంకా సినిమా థియేటర్లన్నీ మూసేసుకోవాలి ఆ సినిమా జరగబోతుంది మనం మరో సినిమా తర్వాత వస్తుంది దారంగా కాబట్టి జ్ఞానం అని జ్ఞానం బ్రహ్మ అంటే ఆహా అలాగా అయితే అశాంతం బ్రహ్మ బ్రహ్మ కూడా అంతవత్ అంతవత్ అయిపోతూ ఉంటుంది అంతము అయిపోతూ ఉంటుంది ఎందుకంటే లోకల్లో ప్రతి జ్ఞానము ఉంది వచనా ప్రాప్తం అంతవత్వం శాంతమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ లౌకిక జ్ఞానము మనకి లోకానుభవంలో ఉండే జ్ఞానాలన్నీ కూడా అంతవత్తులుగానే దర్శనమిస్తున్నాయి కనుక కాబట్టి ఆ శంకను నివారించటం కోసం అనంతం బ్రహ్మ అందాము అతన్ని వృత్తిర్థమాహా సో జ్ఞానము లౌకిక జ్ఞానము వలె శాంతమైన జ్ఞానమే బ్రహ్మ అనే శంకను కోసం అనంతం బ్రహ్మ అనే విశేషణాన్ని వేసుకున్నాము తర్వాత సత్యాదీనా అనురుతాది ధర్మ నివృత్తిపరత్వా విశేష్య బ్రహ్మణ ఉత్పలాదివత్ అప్రసిద్ధత్వాత్ ఒక పూర్వపక్షం ఒకటి వస్తుంది మంచి పూర్వపక్షం ఇప్పుడు చూడండి వీళ్ళు హేతువాదులు ఇలా మాట్లాడతారు ఏమైనా నువ్వు బ్రహ్మ సత్యం అంటావు జగన్ మిథ్య అంటావు పైగా బ్రహ్మ కంటికి కనపడుతుందా కనపడతావు చెవికి వినపడుతుందా వినపడుతున్నావు నాలుగుతో రుచి చూడొచ్చా నో స్పృశించచ్చా నో ఆఘ్రానించచ్చా నో మనస్సుతోటి లాజిక్ ద్వారా ఊహించచ్చా నో మరి అయితే నీ బ్రహ్మే మిథ్య జగత్తు ఇవన్నీ చేయొచ్చు మనం ఎదురుకుండా దెయ్యల్లా ఉంది జగత్తు దాన్ని పట్టుకుని మిథ్య ఈ ఉ ఇది రొగ్గుచి వాసన లేదు ఇది ఊహకు కూడా అంద ఊహకు కూడా చేయడానికి మీరు ఇప్పుడు ఏదో పర్వతం ఒకటి ఉంది లోకాలోక పర్వతం దానికి ఇటువైపు వెలుతురు అటు చేయక ఇలా ఏదో చెప్పారు అనుకోండి ఇది ఏ ఓ కాపో జరుపుకుని కదా ఇదే ఇదేమిటి ఊహకే అందదు ఇలా అది అది దాన్ని పట్టుకుని సత్యం అని హేతువాదులు వాదిస్తారు సో ఆ విధంగా సో ఇప్పుడు బ్రహ్మ పోని బ్రహ్మ గురించి నువ్వు డెఫినెట్గా ఇదమిత్తంగా దిస్ ఈజ్ ఇట్ అని ఏదైనా చెప్తావా సత్యం బ్రహ్మ అంటే పోని మేము లెటర్ సంథింగ్ నో అబౌట్ దాట్ అని అనుకునే లోపల నూనో సత్యం అంటే అదేదో ఇదమిత్తంగా చెప్పేది కాదు అది అది కొన్ని దురభిప్రాయాలని తప్పుడు అభిప్రాయాలని నివారించడం కోసం వచ్చిందే అని ఇంతకుముందు మనం మనవి చేశాం కాబట్టి సత్యం అనేది అనృతాది ధర్మ నివృత్తి అనృతం ఇప్పుడు అనృతం అంటే ఒక కాలంలో ఉండి మరో కాలంలో అదంతా చదివాం మనం ఉంటుంది అలాగా ఆ ధర్మం బ్రహ్మ ఎందు లేదు అని చెప్పడం కోసం వచ్చిన సత్యం కానీ అంతేగాని బ్రహ్మ అనేది ఒకటి నిజంగా సత్యత్వ విశేషణంతో కూడింది కాదు అని మీరు మనవి ఓకే జ్ఞానం అంటే కూడా ఈ లౌకిక జ్ఞాన నివృత్తి మార్గమే నివృత్తే తప్పించి ఇంకంతకంటే అజ్ఞాన నివృత్తి జడత్వ నివృత్తి అచిద్రూపత నివృత్తి కొరకు జ్ఞానం అని విశేషణం వేశారు ఓకే కాబట్టి రెండు విశేషణాలు వేసి ఆ రెండు విశేషణాలు కూడా నిజమైన విశేషణాలు కావు కేవలము రాంగ్ నోషన్స్ యొక్క నివృత్తి కోసమే ఉన్నది అని చెప్పారు ఓకే కోనండి ఆ విశేషణాలు గురిపెట్టండి విశేష బ్రహ్మ మనం తెలుసుకోవాల్సిన బ్రహ్మ అది ప్రసిద్ధంగా ఎక్కడైనా ఉందా ప్రసిద్ధంగా అంటే వెల్ నోన్ ఇలాగ ఉప్పలా దిపత్ ఇప్పుడు ఉందండి నల్ల కలువ అది ఎలా ఉంటుందో ఏమో ఎలా ఉంటుందో నేను చెప్పలేరండి నల్ల అని చెప్తే పోనీ విశేషణాలు మీరు వేసినా వేయకపోయినా అది ఒక ప్రసిద్ధంగా ఉంది కనుక కాగితం మీద రాసుకుని తర్వాత ఎవరు నువ్వు అడగడమో డిక్షనరీ చూడడమో ఏదో చేస్తావు ఇవేమో నువ్వు అలాగంటా అలా ఒప్పుకోవాలి అది ఉత్పలాదివతూ ప్రసిద్ధం కాదంటావు అప్రసిద్ధ ప్రసిద్ధం అవ్వాలంటే ఇంద్రియ అవ్వాలి మనస్సుకైనా గోచరం అవ్వాలి అది కదా ప్రసిద్ధం అవ్వడం దానికి నువ్వు ఒప్పుకో కాబట్టి నువ్వు చెప్తున్న ఈ బ్రహ్మ అది శూన్యంలా భాషిస్తుంది చెప్పిస్తే అది ఒక తత్వంలాగా వస్తువులాగా ఏమీ లేదు దీన్ని శూన్యవాదము అంట బౌద్ధులు సరిగ్గా ఇలాంటి వాదాన్నే చెప్పారు వాళ్ళు బౌద్ధులు చాలా బలంగా పదిస్తారు శూన్యవాదం దానికి దృష్టాంతం ఒకటి చెప్తున్నారు ఇదంతా బురపక్షం అన్నాము మృగతృష్ణాంభ సిస్నాత పుష్పకృతేఖరేష వంధ్యాసుతో యాతి శృంగధనుర్ధర ఇతివత్ ఈ శ్లోకం ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఇది ఇక్కడి అందరూ కోట్ చేస్తారు శంకరుల ముందు ఎక్కడుందో నాకు తెలియదు ఇది శంకరులు ఏమో ఏమో సో ఏషవంధ్యాసు యాతి వంధ్యాసుత అంటే ది చైల్డ్ ఆఫ్ ఎ బ్యారమన్ అంటే పిల్లలు కలగనే స్త్రీ ఒక ఆమె ఉన్నది ఆమె యొక్క కుమారుడు వీరు వంధ్యా అని అంటారు అలాగే ప్రసిద్ధిగా సో వంధ్య యొక్క కుమారుడు ఐషా వంధ్యా ఇదిగోనండి ఆయన ఎవరబ్బాయి అండి అంటే వంధ్యాసు ఆయన ఓహో అలాగా వంద్యాసు మన ఊళ్ళో ఫలానా అమ్మగారు ఉన్నారు వారికి పిల్లలు లేరు కదా అగో వారబ్బాయి వీరు వంద్యాసు యాతి ఎంతవేగంగా వెళ్ళిపోతున్నాడు యాతి సో ఏమిటి అంత వేగంగా వెళుతున్నాడు అంటే మృగతృష్ణాంభసి స్నాత ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు మామూలుగా మేము ఏం చేసేవాళ్ళం అంటే బస్సు దిగి ఊళ్ళో కాలువ గట్టు మీద బస్సు దిగి ఆ కాలువలో స్నానం చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం స్నానం చేయకుండా ఇంటికి వెళ్తే మా అమ్మగారు కోపడేవారు ఎరా ఆ పాచిమొహంతో వచ్చావు స్నానం చేయకుండా కాలువ నుంచి వచ్చావు కదా స్నానం చేయతానని తెలియదా సో అక్కడే ఓ పందుంపుల్ ఒకటి విరుచుకుని పళ్ళుతో స్నానం చేసి ఇంటికి పోయేవాళ్ళం సో ఆ రకంగా ఇతగాడు మృగతృష్ణాంభసి స్నాతహాయాతి చక్కగా నీళ్లలో స్నానం చేసి వెళ్తున్నాడు నీళ్ళు ఎక్కడ ఉండే అంటే ఎండమావుల నీళ్లు ఉన్నాయిగా ఆ ఎండమావుల నీళ్లలో స్నానం చేసి వెళ్తున్నాడు తల మీద పుష్పాలు అలంకరించుకున్నాడు మాల ఒకటి తల మీద అలంకారం పూర్వం అలంకరించుకునేవారు అలాగ పుష్ప అలంకారం ఇలా జుట్టు పెట్టుకునేవారు ఆ జుట్టుకు అలంకారం ఏమిటి అలంకారం అంటే పుష్పాలతోటి ఏం పుష్పాలు ఆకాశ పుష్పాలు అంటే ఆకాశం ఆకాశం నుంచి ఏవో కొన్ని పువ్వులు కోసుకుని అవి తల్లో పెట్టుకుని వెళ్తున్నాడు సో చేతిలో ధనస్సు ఒకటి పట్టుకున్నాడు దేనితో తయారు తయారు చేసిన అంటే కుందేటి కొమ్ముతో తయారు చేసిన ధనస్సు సో వెతికి కుందేటి కొమ్ము పట్టవచ్చు అని ఏదో ఒక పద్యం ఒకటి ఉంది సో ఆ రకంగా ఇది ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అడిగాడు ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే ప్రతి విషే ఏషహా వీడు ఆ వీడు ఎవరు అంటే శూన్య వాటికి శూన్యగాడు అని పేరు శూన్యగాడు వెళ్తున్నాడు అని అర్థం అంటే ఎవడూ లేడు అని అర్థం అదేవిటి శూన్య యశ అని మేము పదప్రయోగం చేస్తున్నాము యాతి అని క్రియా సంబంధాన్ని వర్తమాన కాల సంబంధాన్ని పెడుతుంటే నువ్వు శూన్య అని ఎలా అంటావు అంటే నువ్వు వేసిన విశేషణాలు ఉన్నాయి కదా వంధ్యాసు మృగతృష్ణాంభసి స్నాత శశృంగధనుర్ధర కపుష్పకృత శేఖర నాలుగు విశేషణాలు పెద్ద పెద్ద జమా జట్టి లాంటి నాలుగు విశేషణాలు వేసేపటికి మాకు అర్థమైంది వాడి సంఘదేవతో వాడు శూన్యుడు అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది అలాగే సత్యం జ్ఞానం అనంతం అది శూన్యం తప్ప మరేది కాదు ఎందుకంటే అది మనకి తెలుసున్న సత్త ఏది కాదు మనకి తెలుసున్న జ్ఞానం ఏది కాదు అది అనంతము సో శూన్యం శూన్యం ఎక్కడ బిగినవుతుంది ఎక్కడ అంతమవుతుంది ఈ విశేషణాలన్నీ కూడా చక్కగా శూన్యానికి పట్టేస్తాయి కాబట్టి శూన్యమే తత్వము అందము శూన్యా ప్రాప్త సత్యాదివాక్యేత్ నా సత్యాది వాక్యమునపు అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యానికి మూడు వాక్యాలు కదా అవి సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ ఈ వాక్యములకు శూన్యార్థత అవి శూన్యమును బోధిస్తున్నాయి ఫైనల్గా వెళ్ళి శూన్యంలో పర్యవసానాన్ని చెందుతున్నాయి అని కనుక అంటే నా నో నో ఎందుకని ఉందాము లక్షణార్థత్వాత్ అది సంగ్రహవాక్యం సంగ్రహ భాష్యం ఈ వాక్యమునకు అర్థము లక్షణము కనుక అంటే ఏమర్థమైందండి ఏమర్థం కాలేదు అని చేతనే వివరిస్తారు ఏమిటి లక్షణార్థం అది లక్షణార్థ అంటే లక్షణ కొరకు వచ్చింది ఆ వాక్యం అంటే లక్షణ వాక్యం అంటే లక్షణ వాక్యం అయితే శూన్యం అవ్వకూడదా ఏమి అవ్వకూడదు అది దట్ ఈజ్ హౌ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వివరిస్తారు విశేషణత్వే పిచ సత్యాదీనాం క్షణార్థ ప్రాధాన్యమితి అగోచమా ఇంతకుముందు మీకు మాట మేము చెప్పి ఉన్నాము అదేమిటంటే సత్యం జ్ఞానం అనంతం అన్నవి విశేషణములు అంటే వ్యావర్తకములు అని అర్థం విశేషణము ఇట్ డిస్టింగ్విషెస్ ఇట్ హెల్ప్స్ టు డిస్టింగ్విష్ అది విశేషణం అంటే ఇప్పుడు నీలం మహత సుగంధి ఉత్పలం మూడు విశేషణాలు నే అక్కడ కలువలు ఉన్నాయి కొన్ని ఎర్ర కలువలు కొన్ని నీలం కలువులు ఉన్నాయి నీలమ్మని విశేషణం వేయడం వల్ల ఎర్ర కలువలు వ్యావృత్తమైనాయి కొన్ని చిన్న పెద్ద ఉన్నాయి మహత్తని విశేషణం వేయడం వల్ల చిన్న చిన్నవి వ్యావృత్తమైనవి కొన్ని కాగితం పూల్లాగా పా సువాసన లేనివి కొన్ని ఉన్నాయి కొన్ని సుగంధం కలిగినవి ఉన్నాయి సుగంధ విశేషణం వేయడం చేత ఇతర వ్యావృత్తి సో విశేషణం ఎప్పుడు వ్యావృత్తి చేస్తుంది ఉన్నవే ఉత్ప ఉత్పలాలే ఉత్పలాలను చూస్తూ విశేషణాలు వేశారంటే వ్యావృత్తి కోసం వేశారు అలాగే ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యమేమో ఒక దేశకాల పరిచ్ఛేదాన్ని వ్యావృత్తి చేస్తుంది జ్ఞానం అన్నది ఇంకొక దాన్ని వ్యావృత్తి చేస్తుంది సో అంటే జడత్వాన్ని వ్యావృత్తి చేస్తుంది సో ఈ విధంగా లేకపోతే సత్యమండంచేత జగత్తులో ఒక పదార్థం మరో పదార్థానికి కారణం అవుతూ ఉంటుంది సో ఎలాగంటే చపాతీకి కారణమేమో గోధుమలు గోధుమలకి కారణం మొక్కలు మొక్కల కారణం విత్తనాలు ఈ విధంగా వీటిల్లో వీటికి కారణత్వం పరస్పర కారణత్వం ఇలాంటి కారణత్వం కాదు అఖండ కారణత్వం అది సత్యపదానికి అర్థం సో ఆ విధంగా మనం విశే వ్యావృత్తిపరంగా మీరు అర్థం చెప్పారు కనుక అని మనం అనుకున్నాము అక్కడే ఇంకో మాట కూడా చెప్పాము ఇవి విశేషణములు అనగా వ్యావర్తకములు ఆ పదం గుర్చిపెట్టుకోండి వ్యావర్తకములు అంత మాత్రమే కాదు లక్షణములు కూడా లక్షణార్థత్వం అవి తర్వాత పైగా లక్షణార్థానికి ప్రాధాన్యం వాటికి ఇంపార్టెన్స్ లక్షణార్థానికే సత్యము జ్ఞానము అనే శబ్దములు లక్షయతీతి లక్షణం అవి బ్రహ్మని ఇదమిత్తంగా మీకు చూపించకపోవచ్చు కానీ బ్రహ్మవైపుకి మీ దృష్టిని మళ్ళీస్తాయి లక్షణార్థ వాక్యాలు సో లక్షణం చూపిస్తాయి బ్రహ్మని అది ఎంత వివరిస్తారు ఎదుర కాబట్టి ఆ నిరూపించి ఉన్నాము ఓకే దాన్ని బట్టి ఏమైంది వాట్ వాట్ హ్యాపెన్స్ కిం ప్రాప్తం అంటే అంటున్నారు శూన్యే హి లక్ష్యే అనర్థకం లక్షణవచనం ఇప్పుడు లక్షణమును చెప్పే వచనము లక్షణ లక్షణవచనము అంటే చూపించే పదం చూపించే వాక్యం సో చంద్రుడు నాకెక్కడున్నాడో చూపించవు అంటే శాఖాయాం చంద్రహ వాక్యాన్ని చెప్పాడు ఆ శాఖ అలా అలాగా రెండు కింద వై కింద విడి ఉన్నది ఆ కొమ్మ ఆ రెండింటి మధ్యలోంచి చూడు నువ్వు చూస్తే నీకు చంద్రుడు ఆ ద్వితీయ చంద్రుడు చాలా అల్పంగా కన అలాగ రేఖలా ఉంటాడు ఆ చంద్రుడి నీకు కనపడతాడు అన్నప్పుడు ఆ శాఖాయాం చంద్ర లక్షక వాక్యం చూపించే వాక్యం చంద్రుడికి శాఖకి సంబంధం ఏం అయినా కూడా శాఖ చంద్రుణ్ణి చూడ్డానికి ఉపయోగపడుతుంది సో ఆ విధంగా లక్ష అఫ్ కోర్స్ ఇది స్వరూప లక్షణం అనుకోండి తటస్థ లక్షణం అని దాన్ని అంటారు మొత్తానికి నెనీ కేస్ లక్షణాన్ని లక్షక వాక్యం చూపించేటువంటిది దారి చూపేటువంటి వచనం సో అయితే ఇప్పుడు దా దేనిని చూపిస్తోందో అదంటూ ఒకటి ఉండాలి లక్ష్యం అంటారు దాన్ని లక్ష్యం ఉంటే లక్షణ వాక్యం అనేది ఉంటుంది ల శూన్యం లక్ష్యం అనుకోండి లక్షణ వాక్యం ఉంటుందా శూన్యాన్ని ఏమిటి చూపించేది శూన్యం అంటే హుళక్కి ఏమీ లేకుండా ఏమీ లేకుండా లక్ష్యం అవుతుందా అవ్వదు లక్ష్యం అవ్వాలంటే అది ఏదో ఒకటి అయ్యి ఉండాలి ఏమీ లే శూన్యం లక్ష్యం కాదు శూన్యం లక్ష్యం కాకపోతే దానికి లక్షణవచనం ఉండదు కాబట్టి ఈ శూన్యం అనేది అసలు ఈ డజంట్ ఫిట్ ఎట్ ఆల్ అండ్ నైన్ మీరు శూన్యం కల్పనలో ఉంటుంది తప్పిస్తే దానికి వస్తుత్వం ఉండదు కాబట్టి లక్ష్యము శూన్యము కాదాలదు ఇక్కడ లక్షణ ఉంది కనుక లక్ష్యం అనేది ఒకటి ఉందని అది శూన్యం కాదని మనకి స్పష్టమవుతోంది తర్వాత అత లక్షణార్థత్వాత్ మన్యామహే నూన్యార్థతేతి ఈ వాక్యము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ వాక్యము బ్రహ్మ లక్షణ వాక్యం కనుక బ్రహ్మ అనేది కాదు శూన్యార్థత శూన్యము అనే అర్థము కలది కాదు అని మనం నిర్ధారణ చేసుకుంటున్నాము తర్వాత వాడి పూర్వపక్షం ఏటో తెలుసిన సత్యం జ్ఞానం అనంతం అనే పదాలు విశేషణాలు కేవలము కొన్ని తప్పుడు అభిప్రాయాలను నివారణ చేయటం కోసం వచ్చే వాటంతట అవి చెప్పేటువంటి స్వతంత్రమైన ఒక పాజిటివ్ సెన్స్ ఏమీ లేదు అని మనం అన్నాం అందుగురించి అది శూన్యం అని పట్టుకెళ్ళాడు అది పూర్వపక్షం దాని మీద ఆయన అంటున్నారు ఎస్ ఈ పదములు లేక ఈ వాక్యములు కొన్ని తప్పుడు అభిప్రాయాలను నివారిస్తూ ఉంటాయి దాంట్లో సందేహం లేదు వ్యావర్తక వ్యావర్తక పదములే అంటే విశేషణములు అని అర్థం వ్యావర్త వ్యావృత్తిని చేస్తూ ఉంటాయి అంతేకాదు అవి కొంత పాజిటివ్ సెన్స్ను కూడా కలిగి ఉన్నాయి అని స్వరూప లక్షణ స్వరూపాన్ని చెప్తాయి అనంతం స్వరూపాన్ని ఎలాగూ చెప్పదు అది ఎలాగో దాని మొహం చూస్తేనే తెలుస్తుంది కదండి నా అంతం అనంతం అది వ్యావృత్తిపరం ఒక దానిని అంతము లేనిది అని ఒక ఒక గుణాన్ని దానికి మీరు అంటగడతారేమో అలా చేయొద్దు అని చెప్పడం కోసం వచ్చిన పదం అనంతం కానీ మరి సత్యము జ్ఞానము అలా కాదుగా దే దే కోర్స్ సత్యం అనడం చేతనం అది ఒక సంసార అంతర్గతమైన ఒక కారణం కాదు పరిచ్ఛిన్నమైన సత్త కాదు అఖండ సత్తా బోధిస్తోంది ఒక దానిని ఏది కాదో దానిని నిరాకరిస్తోంది వ్యావృత్తి చేస్తుంది జ్ఞానం అనడం చేతనం జడత్వ వ్యావృత్తి అవుతోంది సో దే ఆర్ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ విశేషణ వ్యావర్తక అనే రోల్ని ప్లే చేస్తున్నాయి లైక్ ఈవెన్ అనంత బట్ అట్ ది సేమ్ టైమ్ ది హ్యావ్ ఏ డిఫరెంట్ రోల్ ఆల్సో టు ప్లే బోత్ సత్యమైన జ్ఞానం యు హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ రోల్ ఆల్సో అని ఇప్పుడు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు ఇప్పుడు నౌ హీ ఈస్ కమింగ్ అవుట్ విత్ ఇట్ అదే అన్నారు ఆయన విశేషణార్థత్వేపీ సత్యాదీనాం స్వార్థ అపరిత్యాగ ఏవ అవి వ్యావృత్తి విశేషణ అంటే వ్యావృత్తి వ్యావృత్తి అనే అర్థం కలిగి ఉన్నాయి దాంట్లో సందేహం లేదు జ్ఞానం అన్నారనుకోండి జడము కానిది అని అర్థం ఉంది దానికి ఏది కాదో దాన్ని దూరంగా నెట్టివేస్తుంది అంత పని చేస్తుంది చేస్తూ కూడా ఓవర్ అండ్ అబౌ దట్ స్వార్థము తనంత తానుగా ఇచ్చేటువంటి అర్థం కూడా ఒకటి ఉంది అపరిత్యాగ ఆ స్వార్థమును పరిత్యాగం చేసేనక్కర్లేదు దాన్ని పూర్తిగా పక్కన నెట్టి పెట్టే నెట్టేసి ఏదో ఒక దాన్ని నిషేధించటం కోసమే వచ్చింది అని మనం అనుకోనక్కర్లేదు తరువాత శూన్యార్థత్వే సత్యాది శబ్దానం విశేష్య నియంతృత్వానుపపత్తి అవండి ఈ పాఠం ఎలా ఉంది చికాగ్గా ఉందా అది బరువుగా ఉంటుంది ఎందుకంటే మరి భాష్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మపాఠం కదా ఏదైనా పోదు భాగవతం రామాయణం అనుకోండి చాలా కులాసాగా ఆనందంగా నేను చెప్పడం మీరు కానీ మరి ఈ వాటం ఇలాగే ఉంటుంది కొంత ఈ భాష్యంతా దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఎనీవే సో చూడండి నేనప్పుడే ఆ వాక్యం వ్యామోహకంగా ఉంటాయి అంటే ఒక్కసారి చూడగానే బుర్ర బుద్ధిలోకి ఒకప్పుడు వస్తే ఒకప్పుడు రావు శూన్యార్థత్వే సత్యాది శబ్దానం విశేష నియంతృత్వం అనుపత్తి సత్యాపదాం శూన్యాత స్వాధపరిత్యాగేసి విశేషం నియంతృత్వా అనుపత్తి ఇతరవ్యావృత్తి ప్రయోజనూత అనుపత్తి ఆది ఓకే తర్వాత సత్యాధిపతర్బ్రహ్మణి వ్యావర్తకస్వవి విశేష సమర్పణ నీలాదిపదైరుత్లైనవిశేషే సమర్పితే సత్యవేవే తక్తాది వ్యావృతి బోధ దర్శనాది హిశబ్దార్థ సో ఇప్పుడు చూడండి సత్యశబ్దము ఎలాగైతే కపుష్పకృత శేఖర శశశృంగధనుర్ధర ఇలాంటి విశేషణాలన్నీ పదాలు వెళ్ళి ఒక శూన్యాన్నే బోధిస్తున్నాయో యశహారన్నా శూన్యాన్నే బోధిస్తున్నాయో అలాగే ఇక్కడ కూడా సత్యది సత్యము అనంత జ్ఞానము అనే పదాలు అనంతము అనే పదాలు మూడు కలిసి శూన్యాన్ని బోధిస్తున్నాయి అని కనుక చెప్పినట్లయితే అప్పుడు చూడు ఇంతకుముందు నువ్వేమన్నావు సత్యాధిపదములు వ్యావర్తకములు ఇతర వ్యావర్తకములు అని అనుకున్నాం స్వార్థంగా స్వార్థ సమర్పకత్వము అంటే ఒక విశిష్టమైన అర్థాన్ని తమంత తాముగా సమర్పించుట అంటే మన ముందు పెట్టుట అనే లక్షణం లేదు కేవలము నివృత్తిపరమే అది కదా పూర్వపక్షం కేవలము ఇతర వ్యావృత్తిపరమే కాబట్టి ఇతర వ్యావృత్తి చేసే శుద్ధులు ఇంకా చెప్పి ఇది దాని గురించి ఆ వస్తువు గురించి చెప్పి మాట ఏమీ లేకపోతే అది శూన్యంలో తేలుతుంది అని అన్నాడు అలా కాదు ఎందుకంటే శూన్యపరం అయిపోయాయి అనుకోండి అయితే విశేష్య నియంతృత్వము అంటే ఒక విశేష్యమును అనగా ఒక లక్ష్యమును నియమించి ఇది ఈ లక్ష్యము యొక్క స్వరూపము దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఇది మరోటి మరోటి అనుకోకండి ఇది ఇది సుమా అని ఒక విశేష్యాన్ని నియమించి మన బుద్ధిలో దానిని ప్రవేశపెట్టుట అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే కలదో ఆ ప్రయత్నము పోసాగదు ఎందుకంటే విశేష్యము వ్యావృత్తి చేసిన తరువాత ఇతర ధర్మం వ్యావృత్తి చేసిన తరువాత ఒక విశేష్యాన్ని సమర్పించి మన బుద్ధికి అందజేయాలంటే అప్పుడు ఆ పదములు వ్యావృత్తి చేసిన దానికి ప్రయోజనం విశేష్యమేం కేవలము శూన్యమే అన్నట్లయితే దేని నుంచి వ్యావృత్తి చేయాలి ఎందుకు వ్యావృత్తి చేయాలి ఫైనల్గా ఆ పదములు దేనిని మన బుద్ధికి అందించినట్లు కాబట్టి శూన్యా విశేష్య నియంతృత్వము అనేటువంటి ఆ లక్షణం ఆ ఉన్నది విశేషం బ్రహ్మ సో బ్రహ్మని మనకి అందజేసేటువంటి ప్రయత్నం చేయుట అనే పరిస్థితి ఉన్నది అది పొసగకుండా పోతుంది కాబట్టి ఈ పదములకు శూన్యార్థత్వము కుదరదు తర్వాత సత్యార్థై అర్థవత్వే తద్విపరీతర్మవద్భ్య విశేష్యేభ్య బ్రహ్మణో విశేష్య నియంతృత్వముపద్య అక్కడ ఆ విశేష్య నియంతృత్వానుపపత్తి అనే సమాసాన్ని ఆయనే వివరిస్తున్నారు కొంచెం చికాగ్గా ఉంది కదా ఆ సమస్య దాన్ని ఆయనే వివరిస్తున్నారు చూడు సత్యాది శబ్దములు శూన్యాన్ని బోధించేవి అని అన్నట్లయితే అప్పుడు విశేష్య నియంతృత్వము అనే లక్షణము పొసగదు ఆ సత్యాధి పదములు విశేష్యమును నియమిచ్చుచున్నవి అనే లక్షణము పొసగదు అని అన్నారు అదేమిటో వివరిస్తున్నారు ఇప్పుడు సత్యాది అంటే నెగిటివ్ మరో సెన్స్లో వివరిస్తున్నారు అంటే రెండు రకాలుగా చెప్తున్నారు నిషేధము అన్వయము నిషేధం ఏమిటి సత్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సత్యాది శబ్దములకు శూన్యపరత్వాన్ని చెప్పినట్లయితే విశేష్య నియంతృత్వము విశేషమంటే బ్రహ్మ విశేష్యమైన బ్రహ్మను నియమించుట అనేది పోసగదు ఒకవేళ అలా కాకుండా సత్యాది శబ్దాలు శూన్యాన్ని బోధించటం అవి ఏదో ఒక తత్వాన్ని బోధిస్తున్నాయి అన్నట్లయితే సత్యాద్యర్థై అర్థవత్వే తూ తు అందేదర్ హ్యాండ్ సత్యాద్యర్థై సత్యశబ్దవాచ్యమైన అర్థము అనంతశబ్దవాచ్యమైన అర్థము జ్ఞానశబ్దవాచ్యమైన అర్థము ఆ మీనింగ్స్ ఉన్నాయి కదా ఆ మీనింగ్స్ మూడు కలిసి అర్థవత్వే వాటికి ఒక సార్థకత ఉన్నది కేవలం శూన్యాన్ని చెప్తే ఏం సార్థకత ఉన్నది సార్థకత ఉన్నది అంటే ఎలాంటి సార్థకత ఉంది అంటే తద్విపరీతర్మవద్భ్య విశేష్యేభ్య అనేక విశేష్యములు ఉన్నాయి ఎటువంటి విశేష్యములు అంటే చూడండి ఘట ఉంది ఘట సన్న సన్న అంటే పరిచ్ఛిన్నమైన సత్త ఆ విశేష్య సత్తచేతను ఘటము క్వాలిఫై చేయబడుతోంది పరిచ్ఛిన్నమైన సత్తయే ఘటము సో అదొక ఘటము అనే విశేష్యం సో ఘటపటాది విశేష్యములు జగత్తులో ఏవైతే ఉన్నాయో అలాంటి మరో విశేషం అనుకుంటావేమో బ్రహ్మ కాదు సుమా అని సత్యశబ్దము ఇతర విశేష్యముల బ్రహ్మను విడదీసి నియమించుచున్నది ఇక జ్ఞాన శబ్దం ఏం చేస్తుంది జ్ఞానము నేను ఎప్పుడైతే బ్రహ్మ జగత్ కారణమని అనుకున్నావో ఆ బ్రహ్మ జడమయ్యే అవకాశం ఉన్నది ఆహా కాదు బ్రహ్మ జడము కాదు జడ విశేషములు ఉన్నాయి మట్టి నుంచి కుండలు వస్తున్నాయి ఏదో గ్రహాల నుంచి మరొకటి ఏవేవో అనేక పదార్థాలు పుడుతున్నాయి ఆ రకంగా మరొక జడవస్తువు నుంచి ఈ జగత్తు పుట్టలేదు ఈ జగత్తు దేని నుంచి పుట్టిందో అది జ్ఞానరూపమైనది అని చెప్పడం చేతను జనత్వ వ్యావృత్తి చేసి జడములైన విశేష్యములను ప్రక్కనబెట్టి చేతన రూపమైన ఒక విశేష్యము బ్రహ్మ అని మళ్ళీ నియమిస్తున్నాయి అలాగే అనంత శబ్దం ఏం చేస్తుంది మనం ఈ జగత్తులో ఏ పదార్థాన్ని చూసినా అది శాంతంగా ఉంటుంది అలాంటి శాంతములైన విశేష్యములు కోకొలలుగా ఉన్నాయి బ్రహ్మ అలాంటి విశేష్యం అనుకునేవు బ్రహ్మ అలాంటిది కాదు ఇది అనంతమైన ఒక విలక్షణమైన విశిష్టమైన విశేష్యము అని ఈ విధంగా మూడు పదాలు కలిసి ఇతర విశేష్యముల నుండి దీన్ని విడదీసి చూపిస్తూ దీనిని నిలబెడుతూ ఉంటే దాన్నే విశేష్య నియంతృత్వము అంటారు అటువంటి ఇతర విశేష్యముల నుండి బ్రహ్మానే విశేష్యాన్ని విడదీసి నియమించి మన బుద్ధికి అందజేసే ప్రయత్నాన్ని మూడు పదాలు చేస్తున్నప్పుడు అది శూన్యార్థత ఎక్కడ కుదురుతుంది శూన్యార్థత కుదరదు శూన్యానికి ఏ లక్షణాలు ఉండవు దాన్ని ఏం నియమిస్తారో ఎలా నియమిస్తారు అని అంత వివరణ చేసారు తర్వాత బ్రహ్మశబ్దోపీ స్వార్థేనా అర్థవానేవా తర్వాత ఇప్పుడు మంచి మంచి ఆర్గ్యుమెంట్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇక్కడ దేనికి లక్షణం చెప్తున్నాం మనం బ్రహ్మక లక్షణం చెప్తున్నాం ఎందుకు చెప్పాలి బ్రహ్మక లక్షణం బ్రహ్మవిధాత్నోతి పరం బ్రహ్మని తెలుసుకుంటే వాడు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి బ్రహ్మ లక్షణం చెప్పాల్సి వచ్చింది అసలు బ్రహ్మ అనేది శూన్యం అవ్వదు ఎందుకు అవ్వదు అంటే ఆ విశేషణాలు సత్యము జ్ఞానము అనంతము ఆ ఎబ్జెక్టివ్స్ లేకపోతే ఆ లక్షణాలు పక్కన పెట్టు అసలు ది వర్డ్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బి శూన్యం సత్యం జ్ఞానం అనంతం శూన్యం అని అన కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ బ్రహ్మ అనే పదమునకు తన తనంత తానుగా ఒక అర్థాన్ని కలిగి ఉన్నది ఒక ఆ అర్థము ఎటువంటి అర్థము అంటే ఆ అర్థమునకు శూన్యమునందు ఎత్తి సంబంధము లేదు శూన్యానికి అక్కడ తావు లేదు బ్రహ్మ అంటే నిరతిశయం బృహత్ అంటే ఇంతకంటే పెద్దది మరి ఒకటి లేదు ఆ పెద్దతనము అంటే సమస్త జగత్తు దాని ఇమిడి ఉన్నది ఈ జగత్తు కూడా బ్రహ్మ ఇంకా పెద్దది ఎంత పెద్దది అంటే స్పేస్ కూడా స్పేస్ సూక్ష్మమై స్పేస్కి అది ఉత్పత్తి స్థానమై స్పేస్ని తనలో వినియోగం చేసుకునేంతటి పెద్దది దాన్ని పట్టుకుని శూన్యమని ఆ బ్రహ్మానే పదం చేతనే శూన్యత్వ రూపమైన అవకాశం శూన్యము అనే లేదు తర్వాత తత్ర అనంతశ అంతవత్వ ప్రతిషేధ ద్వారేణ విశేషణం సో ఈ మూడు శబ్దాలు ఉన్నాయి సత్యం జ్ఞానం అనంతం ఈ మూడు విశేషణాల్లో అనంత శబ్దం మాత్రం కేవలము బ్రహ్మయందు దేశకృతమైన కాలకృతమైన పదార్థకృతమైన అంతము లేదు అని ఆ సాంతత్వము అనే లిమిటెడ్నెస్ అనేటువంటి లక్షణాన్ని నివారించి అది కృతార్థమైపోయింది అంటే అంతకంటే అనంత శబ్దం అందజేసేది ఏమీ లేదు అంతమాత్రమే చెప్తుంది కాబట్టి అనంత శబ్దము కేవలము సాంతత్వ్యావృత్తిపరమైన విశేషణము మాత్రమే కానీ సత్యజ్ఞాన శబ్దాలు అలా కావు సత్యజ్ఞాన శబ్దాలు విశేషణాలు అంటే ఇతర వ్యావృత్తి చేస్తో సంథింగ్ ఎక్స్ట్రా ది ఆఫార్ అబౌట్ బ్రహ్మ అదే సత్యజ్ఞాన శబ్దవుతూ స్వాధసమర్పణైన విశేషణే భవత సో సత్య జ్ఞాన శబ్దములు విశేషణములు అవుతున్నాయి సత్యశబ్దము ఒక రకమైన వ్యావృత్తిని చేస్తోంది చూసాం మనం జ్ఞానశబ్దము ఇంకో రకమైన వ్యావృత్తిని అంటే జడరూప వ్యావృత్తిని జడరూపత్వ వ్యావృత్తిని అది చేస్తోంది ఈ ఈ రకంగా విశేష విశేషణము అంటే వ్యావర్తకము వ్యావృత్తిని చేసి ఒక ఇతర ధర్మాన్ని నిషేధించడం మటుకే దాన్ని పూచి అలా చేస్తున్నాయి చేస్తూ కూడా దే ఆఫర్ సంథింగ్ మోర్ దాన్ దాట్ స్వార్థ సమర్పణైన తమ యొక్క అర్థాన్ని యావృత్తి కేవల నిషేధార్థానే కాకుండా పాజిటివ్ అర్థాన్ని కూడా అన్వయార్థ పాజిటివ్ సెన్స్ అర్థాన్ని కూడా స్వా దాన్నే స్వార్థము ఉంటారు తమదైన ఒకనొక అర్థాన్ని అవి సమర్పించి బ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనకి అందజేసుకున్నాయి ఎలాగంటే ఇప్పుడు ఈ లోకంలో మనకి రెండు స్పష్టంగా భాషిస్తూ ఉంటాయి లోకంలో ఎటు చూసినా సత్తాస్ఫురణము రెండూ భాషిస్తారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర్లు బాగా చెప్తారు సో ఎస్యవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థం భాష ఇప్పుడు మీరు జగత్తులో ఏ పదార్ ఏ పదార్థాన్ని చూసినా ఘటము ఘటము అనేప్పటికీ ఘటసత్త ఘటస్ఫురణము ఘటము యొక్క ఉనికి అలాగే ఘట జ్ఞానము ఘటజ్ఞానం లేకుండా ఘట సత్త ఉండదు ఇప్పుడు నేను మొన్న ఒక గ్లేషియర్ చూశాను గ్లేషియర్ గ్లేషియర్ అంటే తెలుసు కదండి పెద్ద పెద్ద మంచు పర్వతాలు లాంటివి ఉన్నప్పుడు గ్లేషియర్ వి నిర్వచనం అక్కర్లేదు మంచు అనుకోండి చూశాను చూసి ఒక ఆయన నాతో నా పక్కనే వేదాంతం చదువుకున్న ఆయన ఒక ఆయన విద్యార్థి ఒక ఆయన ఆయన అన్నారు ఈ గ్లేషియరు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందిట్టండి అని అంటే నేను మొట్టమొదట దీన్ని ఎవళ్ళు కనిపెట్టారు అని అడిగాడు అంటే హబ్బర్డ్ హెబ్బర్డ్ గ్లేషియర్ అది సో హెబ్బర్డ్ అనేటువంటి యూరోపియన్ దానిని అనే ఎక్స్ప్లోరర్ దాన్ని కనుగొన్నాడు అంటే నేను చెప్పాను ఆయన కనుగోకముందు ఆ గ్లేషియర్ లేదు అదేమిటండి ఆయన ఉన్నదాన్ని కనుక్కున్నాడు కానీ ఆయన కనుకోకముందు లేకపోవడం ఏమిటి ఇదేదో కొత్త సంగతి చెప్తున్నారే మీరు అంటేనే ఆయన కనుక్కోకముందు మరొకటి ఉంది గ్లేషియర్ లేదు నయం ఇంకా ఆయనకు అనుకోకముందు కూడా హెబర్డ్ గ్లేషియర్ ఉందన్నావు కాదు దాన్ని ఆయనకు అనుకోకముందు ఏముంది మంచుంది ఆ మంచుని చూశాడు ఆయన చూస్తే అది కొద్ది కొద్దిగా కదులుతోంది అది కదులుతోంది అని తెలియడానికి సంవత్సరం పట్టింది ఆయనకి ఈవేళ వెళ్ళి ఓ రాట పాతకొచ్చాడు ఓ ఒకటి పాతాడు ఇక్కడ ఉంది గ్లేషియర్ అని సంవత్సరం తర్వాత వెళ్ళి చూస్తే ఆ పొల్ల ముందుకు వచ్చేసింది విరిగిపోయి అంటే ఈ గ్లేషియర్ కదులుతోంది ఇది గ్లేషియర్ గ్లేషియర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ దట్ పార్ట్ ఆఫ్ ద దట్ బండిల్ ఆఫ్ ఐస్ ఎ మాస్ ఆఫ్ ఐస్ విచ్ మూవ్స్ ఆన్ ది సాలిడ్ రాక్ అని డిఫైన్ చేసి అప్పుడు గ్లేషియర్ అయింది అంతకుముందు గ్లేషియర్ రాదు ఇట్ ఈస్ జస్ట్ ఐస్ ఓన్లీ సో ఐస్ ఉంది అక్కడ ఆ గ్లేషియర్ అని నిరూపించి దానికి ఒక లక్షణాన్ని ఇచ్చినవాడు ఎవడు హెబ్బరుడు అని ఆయన హెబరుడు ముందు గ్లేషియర్ ఉందా చూపించిన హెబ్బరుడు ముందు పుస్తకాల్లో గ్లేషియర్ అనే పదాన్ని చూపించిన నాకు సో స్ఫురణం అక్కడ మీకు చూసినప్పుడే ఉంటుంది కుడ్ యూ గెట్ వాట్ ఐ మీన్ సో సంథింగ్ ఎల్సీ ఈస్ దేర్ సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్ అని నేను అంటున్నా ఆనందా అనవసరం గ్లేషియర్ వాజ్ నాట్ దేర్ బిఫోర్ గ్లేషియర్ వాజ్ డిస్కవర్డ్ మరి ఏముంది మరి ఏముందో నీకు అనవసరం గ్లేషియర్ ఉందా లేదా బిఫోర్ గ్లేషియర్ వస్ డిస్కవర్డ్ గ్లేషియర్ వస్ నాట్ ఏముంది బ్రహ్మ ఉంది సో సో స్ఫురణం మీరు చూసినప్పుడే ఉంటుందండి మీరు ఘటాన్ని చూసేదాకా ఘటం ఉండదు దీన్ని దృష్టి సృష్టివాదా ఉంటారు యదా దృశ్యతే తదాభవతి అంతకుముందు అలా పడుంటుంది అది మట్టిదే మీరు చూడగానే ఘటం అయిపోతుంది అది ఏమిటండి నేను చూడగానే ఘటం అంటే నువ్వు ఘట దృష్టితో దాన్ని చూస్తావు సో దానికి ఆ ఘటత్వము అది నీ యొక్క సంస్కారం నుంచి ఆరోపించబడింది అది చేతన ధర్మం అది కాబట్టి స్ఫురణం అది ఘటనలా భాషిస్తుంది ఎప్పుడు నువ్వు ఘటనలా చూసివాడు ఉంటే ఘటనలా భాషిస్తుంది క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏమన్నారంటే వెన్ యూ సీ ఏ థింగ్ యాజ్ ఏ థింగ్ దెన్ ఓన్లీ దట్ థింగ్ ఎగ్జిస్ట్ అట్ అదర్ టైమ్స్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ యాజ్ దట్ థింగ్ సో దృష్టి సృష్టివాతం క్వాంటమ్ ఫిజిక్స్ రెండు కోయిన్సీడ్ అయిపోతుంది సో పుత్రుడు ఉన్నాడు పుత్రుడవాడు వాడు ఒక మనిషి పుత్రుడు కాదు మనిషి అనే విషయం అలా ఎట్టు పెట్టండి పుత్రుడు కాదు ఎప్పుడు పుత్రుడు అవుతాడు నేను పుత్రుడు నాన్న కొడుక అని పిలిచినప్పుడు పుత్రుడు అవుతాడు దృష్టి సృష్టివాళ్ళం అబ్బా ఫాదర్ డోంట్ బాదర్ మీ టూ మచ్ అన్నాడు అనుకోండి వాడు ఈయన చికాగోడ అవతలకపోతే హీ సంబడి ఎల్స్ ఈజ్ నాట్ ఏ పుత్ర మళ్ళీ ఈయన కోపంతోటో ప్రేమతోటో పిలిస్తే పుత్రుడు అవుతాడు సో దృష్టి సృష్టివాదం సో ఆ స్ఫూర్తి ఉండాలి అస్ఫురణము అస్థి స్ఫూర్తి రెండూ ఉన్నాయి ఈ రెండూ కూడా బ్రహ్మధర్మములే అంచేతనే జగత్తు బ్రహ్మ నుంచి పుట్టింది ఆ అస్థిని చెప్పే పదము సత్యము ఆ స్ఫూర్తిని స్ఫురణమును చెప్పే పదము జ్ఞానము సో ఈ విధంగా